ీగరుభ్యో నమ హరి ఓ శ్రుతిస్మృతిపురాణానామాలయ కరుణాయమామి భగవత్పాదశంకరకర ఆప్యాయ మమాని వాక్ ప్రాణశక్షు్రోత్రమోంద్రియాణ సర్వాణి బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాక్యా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వనిరాకరణం మేస్ తదాత్మనిన ఉపనిషత్సు ధర్మాస్యి సన్ మయి సన్ాంతి శాంతి మన్యసేసు దహరేవాం వేత్ బ్రహ్మణో నాకు ఆ పరమాత్మ బాగా తెలిసినాడు బ్రహ్మ బాగా తెలిసింది అని నువ్వు అనుకున్న పక్షంలో నీవు బాగా తెలుసుకున్న ఆ బ్రహ్మ బ్రహ్మం తెలుసుకోవడం సంభవమే కాదు బ్రహ్మ యొక్క ఒకనొక రూపాన్ని నీవు తెలుసుకున్నట్లయింది బ్రహ్మం తెలుసుకోవడం వేరు బ్రహ్మణ రూపము తెలుసుకోవడం వేరు కాబట్టి బ్రహ్మన రూపం నువ్వు తెలుసుకున్నది బ్రహ్మ కానే కాదు బ్రహ్మ యొక్క రూపమే అది కూడా ఎటువంటి రూపమో తెలిసిన ఆత్వమైన రూపము అంత మాత్రమే నీవు తెలుసుకున్నావు నేను బంగారాన్ని తెలుసుకున్నాను అని ఒక యంగ్ లేడీ నేనున్నాను అమ్మా నువ్వు బంగారం తెలుసుకోలేదు బంగారం తెలుసుకోవాలంటే ఆంధ్ర ఏదో యూనివర్సిటీలో ఎంఎస్సిలో చేరి ఓ నాలుగేళ్లు కష్టపడి చదివి ఆ తర్వాత మళ్ళీ పిహెచ్డీ చేసి ఇంకా ఇంకా తెలియక కష్టపడుతూ ఉన్నారు నువ్వు తెలుసుకున్నది బంగారం యొక్క ఒక రూపాన్ని తెలుసుకున్నావు పైగా ఆ రూపం కూడా అల్పమైన రూపం నిశ్చయముగా అని చెప్పాడు చెప్పి ఇంకా అంటాడు యదస్యత్వం యదస్య సో ఎత్తే అస్య బ్రహ్మణ అదైంది కదా యదస్యత్వం శంకరులే మనకి అన్వయం చేసి పెడతారు యదస్య దేవతలలో కూడా నాకు తెలుసుకున్నాను దేవతలు అధ్యాత్మే అధిభూతమే కాకుండా అధి దైవము కూడా అంటే అధ్యాత్మం అంటే తాము అధిభూతం అంటే జగత్తు దేవతలు దేవతలు ఉన్నారు కదా మరి దేవతలు ఉండబట్టే కదా ఈ రిలీజియన్స్ అన్నీ కూడా ఉన్నవి ఆ దేవతలలో కూడా దేవ బ్రహ్మను నేను తెలుసుకున్నాను అని జనాలను అనుకుంటా నీవు ఎలా అనుకుంటున్నావేమో అది కూడా అల్పమే దేవతల్లో తెలుసుకున్నది కూడా అల్పమే అని ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే మరి బ్రహ్మ యొక్క రూపం ఏమిటి అంటే అది అరూపం దానికి రూపమేమి స్వతహాగా రూపమేమీ లేదు ఉపాధులను బట్టి అనేక రూపాలు వస్తూ ఉంటాయి చిన్నవి పెద్దవి బట్ స్వతగా రూపము లేదు అయితే మరి స్వతహగా రూపములేదు అంటే ఏదో శివుడు విష్ణువు చతుర్భుజుడు చతుర్ముఖుడు ఇలాంటివి స్వతహాగా లేకపోవచ్చు ఉపాధుల్ని బట్టి వచ్చి విజ్ఞానం ఆనందం అవి స్వతహాగా ఉన్నాయిగా బ్రహ్మకి అవి బ్రహ్మ యొక్క రూపములే విజ్ఞానము బ్రహ్మ యొక్క రూపము రూపము అంటే ధర్మము అని అర్థం రూపశబ్దానికి ఆ కారమర్థం అనేది తీసుకోవాలి ఇది అలా తీసుకోకర్లేదు అదే ఒక పది ఒక లిమిటెడ్ మేయింగ్ అది ఉప్యతే అనేనా ఇది రూపం దీనిని బట్టి అది తెలుస్తుంది అన్నప్పుడు ఇప్పుడు కోత వినపడి రైలు వచ్చింది అనుకున్నారనుకోండి అది రూపం కాదుగా కోత రూపం కాదుగా రూపాన్ని బట్టి కంటితో చూసి తెలుసుకోవాలా రైలు వచ్చిందని కోతను బట్టి కూడా తెలుసుకోవచ్చు కాబట్టి రూపములు అనేకం ఉంటాయి దేన్ని బట్టి తెలుస్తుందో అది రూపం కాబట్టి మనలో బ్రహ్మ కలదు ఎలాగా అంటే విజ్ఞానం చక్షుషక్షుఃంగా ఇంద్రియ వ్యాపారములన్నింటినీ నడిపించేటువంటి ఒక శక్తి కలదుగా ఆ రూపము కలదు దానిని బట్టి మేము బ్రహ్మని తెలుసుకున్నాము కనుక విజ్ఞానం ఆనందం బ్రహ్మని శృతికి చెప్తూనే ఉంది కాబట్టి బ్రహ్మకి అరూపం మనం నువ్వు అని ప్రశ్న నీకు తెలుసున్నది అల్పమే అనే దాని మీద ప్రశ్న కాదు ఇది మీకు తెలుసున్నది అల్పమైనది ఆల్రెడీ సెటిల్డ్ ఈ అరూపం మన వచ్చింది మంత్రలు దాని మీద కొంచెం ఫర్దర్ డిస్కషన్ పూర్వపక్షం మనం చూసాం ఇప్పుడు సిద్ధాంతం సత్యమే నిజమే మీరు చెప్పింది కాదంటలేదు తి అంతఃకరణ ఏంద్రియోపాధి విజ్ఞానాదిశబ్ద నిర్దిశ్యతే బ్రహ్మని విజ్ఞానం అని వర్ణించిన సందర్భంలో కూడా ఆ బ్రహ్మ అంతఃకరణము ఇంద్రియములు దేహము అనేటువంటి ఒకనొక ఉపాధి ఎందు రిఫ్లెక్ట్ అయి ఆ ఉపాధిలో ప్రతిఫలించి తద్వారా ఆ ఉపాధికి ఇచ్చినటువంటి ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నడిపిస్తూ తద్వారా అది విజ్ఞానము అని తెలియబడుతోంది తప్ప ఆ విజ్ఞానము రూపమైందే ధర్మమైందే తప్ప స్వతహాగా విజ్ఞానము కూడా బ్రహ్మకు ధర్మము కాదు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ హ్యాజ్ లాట్ ఆఫ్ పవర్ అన్నారనుకోండి ఎలా తెలుస్తుంది మీకు అంటే చూడండి రైలు నడుస్తుంది ఫ్యాన్ తిరుగుతుంది పెద్ద పెద్ద మోటార్స్ నీళ్లు చూడిపోస్తున్నాయి ఎత్తిపోతల పథకం అంటారు అంటే నదిలో ఉన్న నీళ్లన్నీ ఒక పెద్ద గొయ్యి పెట్టి దాంట్లో ఒక కలెక్ట్ చేసి అక్కడ పంపులు పెట్టి ఎత్తిపోస్తున్నారు ఇంకో కాలంలోకి ఆ కాలంలో పడిపోతూ ఎత్తిపోతల పథకం ఈ ఎత్తిపోతల పథకాలు ప్రాబ్లం ఎందుకంటే నీరు పైనుంచి కిందకు వచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీ తీసి మళ్ళీ ఆ నీటి ఆ ఎలక్ట్రిసిటీతోటి ఎత్తి అక్కడ వస్తుంటే మీకు బేరవ లాభదాయకమైన బేర ఉండదు ఎందుకంటే లాసెస్ ఎక్కువ ఉంటాయి అక్కడి నుంచి నీళ్లు శ్రీశైలంలో నీళ్లు కింద పైనుంచి కిందకు పడి తీసిన ఎలక్ట్రిసిటీని ఎత్తిపోతల ప్రాణహిత చేయవేళ్ళ ఎత్తిపోతల పథకాన్ని పంపించేటికి సగం అవుతుంది ఆ ఎలక్ట్రిసిటీ ఆ సగంతో అంతా లాసే వ్యాపార లాస్ తప్ప లాభం తక్కువ ఎక్కడైనా ఎత్తిపోతలనే మాట వినబడిందంటే ఇది పొలిటికల్ అండ్ సంప్రో ప్రాబ్లం ఇస్తే అని మనకి తెలియకనే తెలుస్తుంది ఎనివే సో ఏదో చిన్నమాట కోసం నీటికపోవడం ఇది ఒక లక్షణం ఎనివే సో కాబట్టి ఈ విజ్ఞానం అనేది రూపము ఎలక్ట్రిసిటీ నీళ్లు తోడిపోస్తోందిగా కాబట్టి పవర్ అని అనొచ్చా అంటే చూడయా ఆ సందర్భంలో దానికి పవర్ అనే మాట వచ్చింది ఎలక్ట్రిసిటీకి ఆ సందర్భాన్ని బట్టి పవర్ అని వచ్చింది తప్ప ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ పవర్ దాని వాట్ ఈజ్ ఇట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈజ్ అంతే ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈజ్ అంచేతనే ఈ ఈ చెట్టు నాకు తెలుసు ఆ పక్షి నాకు తెలుసు అని ఎవడైతే అంటాడో వాడు పొరబడ్డాడు ఎందుకంటే యు కెన్ నెవర్ నో వాట్ ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ రియల్లీ యున్ నెవర్ నో చెట్టు అంటే ఒక రూపమేది పక్షి యొక్క కోత నాకు పక్షి తెలిసిందే అంటే అది ఒక రూపమే ఈ మనిషిని నేను ఎదుగుదును అని మీరు అంటారా విల్ బి సర్ప్రైజ్ మనకి ఆ మనిషి యొక్క లోతుపాతలు మనకి తెలియవు మనకు అలా అనిపిస్తుంది ముఖ్యంగా భార్య భర్తలు కలిసి కబరాజ్ చేసిన సందర్భంలో వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు తెలుసుని భర్త నాకు తెలుసునని భార్య వయసు వర్స బట్ దే విల్ బి సర్ప్రైజ్ ఏడన్నో ఈ యాజ్ అన్ దట్ సెన్స్ యూ కెన్ నెవర్ నో యాజ్ భార్య అనుకుంటున్నంతసేపు ఆ మనిషి యొక్క పౌర్ణత్వం మనకు అర్థం ఆ రూపం ఒక రూపానికి కట్టుబడిపోయి ఉంటారు కాబట్టి ఇమేజ్ అంటారు రూపం అంటే ఇమేజ్ అని వాట్ యూ నో బ్రహ్మణోరూపం త్వం వేత్త అంటే యు నో ది ఇమేజ్ ఆఫ్ బ్రహ్మన్ అంతే రియల్ బ్రహ్మన్ యూ నెవర్ నో సో ఇప్పుడు ఈమె నాకు తెలుసు అని భర్త భార్య గురించి అన్నాడు కొన్ని ఏమిటి తెలుసు అతనికి వాట్ హీ నోస్ హీ నోస్ ఎన్ ఇమేజ్ ఆమెను ఒక ఇమేజ్ లో చూడడానికి అలవాటు పడే ఆ ఇమేజ్ తెలుస్తుంది వీటి అంటే ఒరిజినల్ ఎవరికి తెలియదు కాబట్టి ఈ నామరూపముల మిథ్యాత్వాన్ని బాగా అనుభవానికి తెచ్చుకోవాలి ఇదే టాపిక్ే అది నామరూపములు సత్యము అనుకుంటున్నంతసేపు వాడు సత్యానికి దూరంగానే ఉండిపోతాయి ఎటువంటి రూపములైనా సరే రూపం అంటే ఫిజికల్ షేపే కనక్కర్లా సైకలాజికల్ షేప్ ఉంటుంది ఒక మెంటల్ షేప్ ఉంటుంది అది కూడా రూపమే ఇప్పుడు ఇస్లాం స్కాలర్స్ అన్నారు మేమేమో రూపాన్ని ఆరాధించాము మీరు హిందువుల రూపాన్ని ఆరాధిస్తారన్నారు అందస్వామి వివేకానంద చెప్పాడు మీరు ఆవాసిస్తారు రూపాన్ని రూపం అంటే ఫిజికల్ అక్కర్లా ఇట్ కెన్ బి ఎ మెంటల్ ఫామ్ అన్ ఐడియా ఈజ్ ఆల్సో ఎ ఫామ్ సో యూ గివ్ ఎ నేమ్ టు యువర్ ఐడియా ఆఫ్ గాడ్ ఒక ఐడియా పెట్టుకుని ఆయన రూపం ఆకారం ఏం లేదని అని ఆ గాడ్ గురించి ఒక ఐడియా పెట్టుకుని ఆయన కోరికలు తీరుస్తాడు ఇది అది అని కొన్ని ఐడియాలు పెట్టుకుని నువ్వు వర్షిప్ చేస్తున్నావు యూ థింక్ ఇట్ ఈస్ నాట్ ఐడల్ వర్షిప్ It is as much idol-worship as Hindu's idol. Hindu's idol is shaped by hand, whereas your idol is shaped by the mind. I don't tell him. He talks like that. Then I have almost quoted his words. Kabate rūpaṁ manate ākārme kānakkhala. Any facet, any dharmamo, tā nukunna dharmame de na rūpame. కాబట్టి విజ్ఞానం ఆనందం బ్రహ్మ యొక్క ధర్మములు కనుక బ్రహ్మని నిరూపిస్తూ ఉంటాయి కనుక అన్నీ తీసేసి రూపిస్తాయి అని కూడా అనొచ్చు అలాంటే మీకు సరిగ్గా తెలియదేమో నేను నిరూపిస్తాయి అన్న కాబట్టి ఆ కారణంగా అవి కూడా రూపములే అన్న పూర్వపక్షాన్ని కొట్టి పారేస్తున్నారు అవి కూడా విజ్ఞానం అనేది ఎప్పుడు ఆ ఒక ఉపాధిలో ప్రకటమైనప్పుడే విజ్ఞానం లేకపోతే అది విజ్ఞానం కూడా కాదు ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ లైక్ సేయింగ్ ఎలక్ట్రిసిటీస్ ఫ్యాన్ అన్నాడు అంటే తప్పురా నీకు తెలీదు ఎలక్ట్రిసిటీ నాలుగు రూపాయలు కాదంటే ఓహో అలాగా హీ హాజ్ రైజ్డ్ వన్ స్టెప్ అబౌవ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ పవర్ అన్నాడు హీఈ్ బెటర్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఫ్యాన్ అన్నవాడికంటే బెటర్ కానీ స్టిల్ హీ హాస్ టు గో వన్ మోర్ స్టెప్ కాబట్టి ఎలక్ట్రిసిటీ పవర్ ఎప్పుడైంది ఒక గ్యాడ్జెట్లోనే అది పవర్ అనబడుతుంది ఇక్కడ గాడ్జెట్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ పవర్ అలాగే అనమాట ఏదో దృష్టాంతం మీరు ఆ దృష్టాంతాన్ని మీద అది మీరు మాడిఫై చేసే ప్రయత్నం చేయకూడదు జస్ట్ ఎ పాయింట్ ఈస్ బీన్ మై కాబట్టి తర్వాత విజ్ఞానం అనుందనుకోండి విజ్ఞానము బ్రహ్మ యొక్క రూపమను అంటవు కాదు ఎందుకంటే దేహేంద్రియ ఉపాధి లేకపోతే విజ్ఞానం దీనికి దృష్టాంతం చెప్తున్నారు ఆయన ఇప్పుడు చిన్నపిల్లాడిలో ఉన్న విజ్ఞానం చాలా ఒక స్థాయిలో చాలా తక్కువ ఉంటుంది పెద్దల్లో విజ్ఞానం ఎక్కువ ఉంటుంది దేన్ని ఎందువల్ల ఇద్దరిలోనూ బ్రహ్మ సమానమే కానీ అక్కడుండే దేహేంద్రియ మనస్సుల యొక్క పరిస్థితిని బట్టి అక్కడ ప్రకటమయ్యే విజ్ఞానం తక్కువ ఉంటుంది వయస్సు పెరిగే కులది ఆ విజ్ఞానం ఎక్కువ కాబట్టి దేహాన్ననుసరించి దేహాది వృద్ధి సంకోచేదాశేషు నాశేషుచ తదనుకారిత్వా దేహము ఇంద్రియములు మొదలైనవి సంకోచించినప్పుడు వ్యాకోచించినప్పుడు అవి చిన్నవిగా ఉన్నప్పుడు పెద్దవిగా ఉన్నప్పుడు దేహాదులోకి ఏదైనా గాయం తగిలినప్పుడు మనస్సు బాగులేదు దేహానికి రోగం వచ్చింది ఇలాంటి సందర్భాల్లోనూ దేహం పోనైపోయింది నాశము కూడా అటువంటి సందర్భంలోనూ ఈ విజ్ఞానము అదేహేంద్రియాదులను అనుకరిస్తూ ఉంటుంది అనుకరించడం అంటే దేహం సంకోచమైతే విజ్ఞానం సంకోచం అవుతుంది దేహం యాకోచిస్తే విజ్ఞానం యాకోచిస్తుంది దేహానికి గాయం తగిలితే దెబ్బతింటుంది తగ్గిపోతుంది దేహం నశించిపోతే విజ్ఞానమే లేకుండా పోతుంది ఎక్స్ప్రెషన్ ఇంకా ఉండదు మీకు దీన్ని మీకు ఏమర్థమైంది విజ్ఞానమనేటువంటి ధర్మము దేహమును బట్టి అది మారిపోతుంది దేహాన్ని అనుకరిస్తోంది అనుకౌతి దేహాన్ని ఫాలోయింగ్ ది బాడీ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ అనుకరించుట ఫాలోయింగ్ అను అంటే ఫాలోయింగ్ ఫంక్షనింగ్ కాబట్టి విజ్ఞానం అనేది ఒక ఫంక్షను దేహాన్ని అనుసరించి వచ్చేటువంటి ఫంక్షన్ కనుక అది ఉపాధిని బట్టి బ్రహ్మయుండో ఆరోపించబడుతున్నదే తప్ప స్వతహాగా బ్రహ్మేంద్రుడు విజ్ఞానం ధర్మము గలదు అని చెప్పడానికి కూడా అవకాశము లేదు మరి స్వతహగా ఏం చెప్తారు రాముడు కృష్ణుడు ఇచ్చేది రూపాలనే కాదన్నారు ఈ రకమైన విజ్ఞానము కూడా రూపము కాదన్నారు ఏం చెప్తారు స్వతహతూ ఈ స్వతహ అన్నది నేను దీని మీద కొంచెం చర్చ చేశాను విద్వాంసులతో అంటే ట్రాన్స్లేట్ చేసేట సంస్కృతంలో స్వతహ అని ఉంటుంది విసర్గతోటి సహా తెలుగులో దీన్ని ఎలాగా అనువాదం చేయట నాకేమనిపించిందంటే తనంత తాను అని ఒక అనువాదం చేయొచ్చు కానీ తెలుగులో ఒక యూసేజ్ ఉంది ఆ విసర్గని హా పెట్టేసి దానికి దీర్ఘం పెట్టేస్తే చక్కగా అర్థమవుతుంది అందరికీ స్వతహాగా పైగా స్వతహా అన్నది క్రియా విశేషణం ఈ స్వతహాగా అన్నది కూడా క్రియా విశేషణం కాబట్టి అగ్ని విధాలు సరిపడింది కాబట్టి చాలా ఆలోచించి ఆ పదము చెన్నై సూరి గారి వ్యాకరణం ప్రకారం అది కరెక్ట్ అవుతుందా ఉదా అనే ఆలోచన పక్కబెట్టి సంస్కృత పదము యొక్క అపభ్రంశ రూపము అని తెలుస్తూ ఉన్నప్పటికీ నేను ఆ పదాన్నే ఎన్నుకున్నాను మీరు గమనించడం స్వతహాగానైతే బ్రహ్మ ఎన్ని వేవీ లేవు స్వతహా తు ఓకే స్వతహాగా బ్రహ్మలో ఎందుకంటే సూత ఏమని చెప్తోందో రాబోతోంది ఏమని అవిజ్ఞాతం విజానతా స్వతహాగా బ్రహ్మ గురించి చెప్పాలి చెప్పేది ఏమీ లేదండి ఇవేమి విజ్ఞానమానందం కూడా స్వతహగా బ్రహ్మేందచేతనే ఆనందం వేరు హర్షం వేరు హర్షం అన్నది యొక్క సందర్భాన్ని బట్టి రకరకాలుగా ప్రకటన మన భారతదేశంలో హర్షాన్ని ఎలా ప్రకటిస్తారో తెలిసిన అంటే సోషల్ డిసిప్లిన్ చాలా తక్కువ కనుక హర్షం కలిగిన వెంటనే వాడు ఏం చేస్తాడో తెలిసిన రోడ్డు తవ్వేసి ఆటలు పాటి పందిరి వేసేస్తాడు మున్సిపాలిటీ వాళ్ళు వేసిన రోడ్డు దాన్ని కలివేస్తాడు కూలి మున్సిపాలిటీ తవ్వే చేస్తాడు ఇంకా ఎవరు చెప్పి ఇవ్వలేరంటే పందిరి వేసేసి అడ్డంగా కట్టేస్తాడు రోడ్డు క్లోజ్ చేసి పాడేస్తాడు ఎందుకంటే వాడికి హర్షం వచ్చిందని అర్థం తర్వాత మైక్ పెట్టేసి హీ బ్లేర్స్ some useless music. మ్యూజిక్ వాడికి హర్షము అని అర్థం తర్వాత బాణాసంచే కలుస్తాడు వాడికి హర్షం వచ్చింది ఈ దావత్ పేరు పెట్టి ఆ రోడ్డు మోస్ట్ అన్హైజీనిక్ కండిషన్స్ లో అన్నాలని భోజనాలని కోడి పెట్టాలని వాటిని చేసి ఆ రోడ్డు మీదే సెర్వ్ చేసి పారేసి తిన్నంత తిని పారేసినంత అక్కడే పారేసి లేచి చెప్పబోతాడు మొన్నడు పొద్దున్నొచ్చి ఆ వాడు టెంట్ హౌస్ వాడు వాడి స్తంభాల్లో వాడు ఓడపీక్కుని వెళ్ళిపోతాడు ఆ గోతులు ఆ రాళ్ళు రప్పలు అలాగే ఉండిపోతాయి ఇదంతా ఏమిటంటే వాడికి హర్షం వచ్చిందన్నమాట ఇదంతా ఏమండి హర్షం కాబట్టి ఆనందం వేరు హర్షం వేరు హర్షం అంటే అలా ఉంటుంది శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలిసినా హర్షం జోలికి పోవద్ద హర్షా హర్ష భయోద్వేగైన్ ముక్త ఎస్ సత్యమే ప్రియ ఎంతైందని చెప్పానంటే మనం హర్షాన్ని ప్రకటించకూడదు హర్షం మనకి హర్షం వస్తే పక్కింటి వాళ్ళకి నిద్ర పట్టదు ఇంకా ఇప్పుడు మైదుపెట్టి కూర్చుంటాడు ఎనీవే సో నన్ను అడిగారు రాజమండ్రి అలా అయింది అయింది నేను చెప్పాను ఇండియన్ సొసైటీ ఈజ్ రిలీజియస్ నాన్ స్పిరిచువల్ సొసైటీ అని చేత అలా అయిందని చెప్పాను దై కాదు అన్ని బోర్డులు పెట్టారు పుష్కర ఘాట్కి దారికి వెళ్ళడానికి బోర్డులు పెట్టారు అని చేత అయిందని ఏమి చెప్తారు సో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్లారనుకోండి నాగపూర్ రెండు బోట్లు మైల్కో దూరం పెడతారు నాగపూర్ మీద రోడ్డు యాక్సిడెంట్ అయింది ఈ బోట్ల మూలంగా అయిందా యాక్సిడెంట్ ఏం మాట్లాడలేదా ఇండియన్ సొసైటీ ఈజ్ ప్యాథటికల్లీ రిలీజియస్ నాన్ స్పిరిచువల్ సొసైటీ వీళ్ళు ఏంటంటే ఏదో నాలుగు లైన్ల మనుషులు ఉంటారు వాళ్ల మీద నడిచి వెళ్లి గోదావరిలో పడిపోయి స్నానం చేసి పుణ్యం సంపాదన చేయాలి వీడంతా దట్ ఈజ్ హీస్ గోల్ ఆ నాలుగు లైన్లు లేడీస్ పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారన్నమాట ఆ నాలుగు లైన్లు వాళ్ళు ఏమైపోయినా పద వాళ్ళ మించి నడిచేసి అలా వెళ్ళిపోయి ఎక్కేసి మీద అలా వెళ్ళిపోయి ఆ నదిలో పడిపోయి అక్కడ స్నానం చేసి మూడు సార్లు మునకేసేసి ఇలా నీళ్ళు ఇచ్చేసి పుణ్యం మూటకట్టేసి తర్వాత ఎక్కేస్తాడు ఎక్కేప్పుడు ఈ రోజులో ఒక మంది పోయారు అక్కడ పోతే పోయారు అది వాళ్లకు నేను పోయాను మనం ఏం చేస్తున్నాను మన స్నానం మన పుణ్యం మనకు వచ్చేసింది దీని మూలంగా అయింది తప్ప ఈ బోట్ల మూలంగా రైళ్ల మూలంగా చంద్రబాబు నాయుడు మూలంగా అవలేదు చంద్రబాబు నాయుడు గారు విన్నారంటే ముందు టీవీ ఎక్కిస్తారు ఈ మాట ఆయనకి తెలియదు ఆయన ఎందుకంటే ఆయన ఆయన ఇంత బలంగా సపోర్ట్ చేసేవాడు ఉన్నాడని తెలిస్తే నన్ను పొలకే ఎక్కించి టీవీలో కూర్చోబెట్టి మీరు చెప్తూ ఉన్నాడు సార్ అని నాయుడు ఇంగ్లీష్ రిలీజియస్ అండ్ ద నాన్ స్పిరిచువల్ సొసైటీ డీప్లీ రిలీజియస్ అని నేను అన్నా రిలీజియస్ పేథాలజీ సైకాలజీ అంటే ఇట్స్ సైకలాజికల్ డిసీజ్ ఇన్ ద సెన్స్ పెథాలజీ వెళ్ళిపోయి అక్కడ అదంతా నీళ్ళంతా చాలా సందర్భంగా ఉన్నాయి మురిగ్గా ఉన్నాయి అక్కడ ఆకులు ఇవి అవి ఎలా పడాసి పెట్టారు అలా ఎక్కడ పడితే అక్కడ దాంట్లో ఆల్రెడీ యాభై రెండు వందల మందో మూడు వందల మందో లేదు మురిగేస్తో దుల్లేస్తో ఆ మట్టి అంతా పైకి తీసుకొని దాంట్లో వెళ్ళి స్నానం చేస్తావు ఎలా స్నానం చేస్తావా దాంట్లో ఒక నీదా అంటే ఇట్ ఈస్ రిలీజియస్ సెంటిమెంట్ అని చెప్తాను అలా అన్నా ఇవన్నీ ఎడిట్ చేయాలండి ఇవన్నీ నేను ఎల్లో వాళ్ళని ఇప్పుడు నాకు సడన్ గా గుర్తుకొచ్చి ఇది స్థితం భవిష్యత్ అంచేతనే స్వతహగా ఏ ధర్మములు పరమాత్మందు లేవు స్వతహాగా లేవు సో ఆ విషయాన్ని శృతి చెప్పబోతోంది ఏమని విజ్ఞానమే దాని ధర్మం కదా దాన్నే కొట్టిపారేసే శృతి వాక్యం ఉన్నది అవిజ్ఞాతం విజానత విజ్ఞానము కనుక బ్రహ్మ యొక్క ధర్మం అయితే విజ్ఞానము గలవారికి బ్రహ్మ తెలియబడిది అవ్వాలి తప్ప అవిజ్ఞాతం ఎలా అవుతుంది దాని ధర్మమే విజ్ఞానం అనుకున్నావు సో విజానతాం విజ్ఞానము గలవారికి అవిజ్ఞాతం తెలియబడదు అండ్ దెన్ విజ్ఞాతం అవిజానతాం ఎవరికైతే విజ్ఞానము లేదో వారికే తెలియబడుతుంది అంటే దాని అర్థం ఏంటి విజ్ఞానము బ్రహ్మ యొక్క ధర్మము కాదు ఆనందము కూడా నేను ఆనందంలో మొదలుపెట్టేటో పోయాను సో ఆనందము కూడా బ్రహ్మ యొక్క ధర్మము కాదు స్వరూపమే ఇటు వచ్చి ఆనందము హర్షము కంటే భిన్నం ఆనందం ఎలా ఉంటుందో తెలుసునండి స్వరూపస్థితి ఇప్పుడు పువ్వు ఆనందముగా ఉన్నది అని కథ అంటాడు ఆనందముగా ఉన్నది అంటే జంతువులు వేస్తోంది ఊగుతోందని కాదు ఇట్ ఈజ్ అన్ ఇట్ ఈజ్ ఇన్ ఇట్స్ సెల్ఫ్ అంటే అదే దానికి ఆనంద స్వరూపం అంటే బ్రహ్మ అంటే ఆత్మ అంటే ఐ ఇన్ మై సెల్ఫ్ ఐ మై సెల్ఫ్ దానికి ఆనందమని పేరు తప్ప అశాంత స్థితి ఆనందము అంటే ఓం శాంతి శాంతి శాంతి అని మనం అంటూ అంతే తప్ప ఊరికే జంతువులు వేయడం ఆనందమని కాదు కనుక బ్రహ్మయందు విజ్ఞానము ఆనందము అనే వాటిని కూడా మేము ధర్మములుగా స్వీకరించము అంచేతనే వాటిని ఆ పరమాత్మ యొక్క స్వరూపంగా స్వీకరించారు తప్ప ధర్మంగా స్వీకరించలేదు ఇప్పుడు ఇంకా మంత్రంలోకి వెళ్తున్నాం యదస్య బ్రహ్మణో రూపం ఇది పూర్వేణ సంబంధ అంటే మీరు మంత్రం చేసి ఈ యదస్య అనే మాట తీసుకెళ్లి బ్రహ్మణ రూపం ముందు పెట్టండి యదస్య త్వం యదస్య బ్రహ్మణో రూపం అని పూర్వంక ఇప్పుడు బ్రహ్మణో రూపం యదస్యా అని ఉంది రూపం ముందు పెట్టాలి వెనక్కాలో వస్తుంది పెట్టి ఇప్పుడు ఎలా చెప్తారంటే త్వం అస్య బ్రహ్మణా ఎతురూపం వేత్త తత్ ఎత్తు వచ్చింది కనుక తత్ తెచ్చిపెట్టుకోవాలి తత్ నూనం దహరమేవా అదే అన్వయం అన్వయం కావలసిన వాళ్ళ కోసం ఆయన రాశారు మాకు అన్వయాలు అక్కర్లేదండి మా మీరే చూసుకున్నవాడి అంటే అది వేరే కాబట్టి ఎందుకంటే యదస్యత్వం యదస్య దేవేషు ఏమిటి యదస్యలు ఎతు అస్య ఇక్కడ ఈ రెండు అందులో కాబట్టి ఒక యదస్యను వెనక్కి తోసేయండి యదస్య బ్రహ్మను రూపం అని అని అనువయించేయండి ఇంక ఇప్పుడు మీకేం మిగిలింది త్వం యతు దేవేషు అని ఉంటుంది దాన్ని ఎలా త్వం ఎతు దేవేషు వేర్థ మళ్ళీ ఆ వేర్థ పెట్టుకోవాలి అక్కడ మళ్ళీ తత్తు తెచ్చుకోవాలి ఎత్తుంది కనుక తత్ నూనం దహరమేవ అలాగా తెలిసిందండి అది రాబోతోంది ఆ వాక్యం మనం ఇంకా చూడలేదు అది ఇప్పుడు చూడబోతున్నాం ఇప్పుడు కేవలము దేహంలో ఆత్మచైతన్య రూపంగా ప్రకటమవుతున్న రూపములు ఏవైతే చక్షు షశ్చిక్షు హూ విజ్ఞానం ఇత్యాదులు యొక్క రూపము మాత్రమే అది కూడా బ్రహ్మ యొక్క రూప స్వరూపం కాదు అని కొట్టిపారేట అంట మాత్రమే కాదు అధ్యాత్మంలో అధ్యాత్మంలో ఉపాధి అంటే ఇంద్రియములు మనస్సు మొదలైన ఉపాధుల చేత పరిచ్ఛిన్నమైన ఏ బ్రహ్మ యొక్క రూపము కలదో అది అల్పముమే వాడవాడు తెలుసుకున్నాడు బ్రహ్మన్ ఆయా ఉన్నది విజ్ఞాన రూపంగా ఉన్నది అని తెలుసుకున్నాడు అది అల్పమే అంటే ఈ మెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ ఇంగ్లీడ్ అల్పం అని అర్థం అది అధ్యాత్మంలో ఇప్పుడేం చెప్పబోతున్నారు అధ్యాత్మంలోనే కదా అధి దైవంలో కూడా అంతే పరిస్థితి ఇప్పుడు దేవుడు నా లోపల ఉన్నాడు ఇక్కడ రాముడు ఉన్నాడు అంటే అది అధ్యాత్మంలో ఉన్న దేవుడు ఆ దేవుడు ఏమయ్యాడు అల్పం అయినది దేవుడు ఎదుర్కొన్నా ఉన్నాడు నూట యాభై అడుగులు ఉన్నాడు అదేమవుతుంది అది అల్పమేమవుతుంది అదే అధిభూతం అక్కడ ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు హనుమంతుడు ఎక్కడో ఉంటే రామ భజన చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఎప్పుడు భజన చేస్తూ ఉంటాడు ఎప్పుడు భజన చేస్తున్నాడు అంటే అర్థం అండి అంటే ఏదో తంటాలు పడుతున్నాడు కదా అర్థం ఏదో ఏదో కుస్తీ పడుతున్నట్టు అర్థం వచ్చిందా లేదా సో వీళ్ళు చెప్పిన మాటలు లాగే ఉంటాయి అంటే మరి ఆనంద స్వరూపుడు ఎక్కడైనాడు సో ఇంకా భజన చేసి ఆ భజన వల్ల రాముడు అనుగ్రహించి ఎప్పటికైనా ఆనందం ఇస్తాడేమో అని ఎదురు చూస్తున్నాడు అనమాట సో వీళ్ళు చెప్పి మాట్లాడదాము పాపం వాల్మీకి మహర్షాలు ఏమీ ఎరగనే ఎరగడు ఆయన ఏమీ చెప్పనే లేదు సో కాబట్టి అధిదైవంలో కూడా మీరు ఏవైతే భావన చేస్తున్నారో అదంతా కూడా అల్ప అల్పం రూపం ఓకే ఇప్పుడు మాట్లాడుతున్నాము ఇప్పుడు అస్స బ్రహ్మణ రూపం త్వం అల్పం వేర్థ దంటే అల్పం అర్థం ఈ బ్రహ్మ యొక్క రూపమును నీవు తెలుసుకున్న రూపము అది ఏదైతే గలదో దాని నీవు అల్పమునే తెలుసుకున్నావు అది ఆ మాట దేనికి సంబంధించి అధ్యాత్మ ఉపాధి పరిచిన్న బ్రహ్మణ అధ్యాత్మము అనే ఉపాధి అధ్యాత్మం అంటే ఇది ఒక ఈ ఉపాధి చేత లిమిట్ అయిపోయినటువంటి బ్రహ్మ యొక్క రూపాన్ని వీడు తెలుసుకున్నాడు లేదని విజ్ఞానం బ్రహ్మ అని తెలుసుకున్నాడు ఆ విధంగా ఆధ్యాత్మ ఉపాధి పరిచ్ఛిన్నమైన బ్రహ్మ యొక్క రూపమును దేనినైతే నీవు తెలుసుకున్నావో అది అల్పమే అదే మాత్రమే అల్పం అనుకోద్దు ఇంకొకటి ఉంది నా కేవలం ఇచ్చేసి నేను ఆన్సర్ చేసేస్తాను అయినా ఆలస్యం లేదా అది అది అదేది ఇచ్చేస్తే అయిపోయాడు నో లింక్ అది బంద్ ఆ స్విచ్ ఆఫ్ చేసే ఆఫ్ చేసే మ్యాడమ్ సరే ఊడుకో అన్న తర్వాత చూసుకోవచ్చు నేను సరే ఇది ఊడిపోయింది తర్వాత మేడం తర్వాత పెద్ద పనేం కాదు దాంతో కూర్చోబెట్టి పెట్టడం ఇంకేం లేదు దానికి వైరు లేదు ఏం కేవలము అధ్యాత్మమునందు బ్రహ్మ యొక్క రూపము దేనినైతే నీవు తెలుసుకున్నావో అది అల్పము అనే మాత్రమే కాదు ఇంకో చోట బ్రహ్మ యొక్క రూపాన్ని నీవు తెలుసుకున్నావో అది కూడా అల్పమే ఇంకో చోట అంటే ఏ చోట అధిదైవం దేవతల ఎందు అధిదైవం ఓకే అది చెప్పబోతున్నారు యదపి అంటే ఇంకోటి కూడా ఉంది ఎతు ఏ రూపములే అపి ఇంకా ఎతు రూపం వేత్త ఏ రూపాన్ని తెలుసుకున్నావో ఏమిటది అధిదైవతోపాధిపరిచ్ఛిన్నో రూపం దేవేషు వేత్త ఈ బ్రహ్మ యొక్క రూపము నీవు దేవతల ఎందు తెలుసుకున్నావు దేవతల ఎందు తెలుసుకున్నావు అంటే ఒకడేం చేస్తాడు ఆ హనుమంతుడే బ్రహ్మ అని ఉన్న ఒక ఆ ప్రకటన చూస్తే నాకు చాలా కష్టలా అనిపించింది నెక్స్ట్ పరమాత్మ హనుమంతుడు నెక్స్ట్ పరమాత్మ సరే అంటే ఇప్పుడున్న పరమాత్మ ఎవరో ఒక ఆయన ఉన్నారు నెక్స్ట్ పరమాత్మ హనుమంతుడే మేము మొన్నటి దాకా మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ఇప్పుడు మోడీ గారు ఉన్నట్టుగా నెక్స్ట్ పరమాత్మ హనుమంతుడు అని చెప్పినారు నెక్స్ట్ అంటే ఆయన బహుశా ఆయన తప్పుడు చెప్పారు ఆయన సరిగ్గా చెప్తే వీళ్ళు విని ఉన్నారు బహుశా నెక్స్ట్ బ్రహ్మ హనుమంతుడని చెప్పాలని అనుకుని ఆయన నెక్స్ట్ పరమాత్మని చెప్పారు అయితే ఆయన నెక్స్ట్ బ్రహ్మ అంటే వీడు పరమాత్మను రాసుకున్నాడు ఏమిటో అర్థం కాదు వీళ్ళప్పుడే హనుమ నెక్స్ట్ బ్రహ్మ దగ్గర కూడా వెళ్ళిపోయి ఎక్కడో ప్రొడక్షం అంటే ఈయన ప్రొడిక్ట్ చేసేయని కాదు ఎక్కడో పురాణంలో అలా రాసి పెడితే అది విని పురాణం చదివేంత సంస్కృతం కూడా రాదా అది ఎక్కడో విశ్వత పాండిత్యం పురాణాల ద్వారా తేలిక కాదు నాలుగు శ్లోకాలు సరళంగా ఉంటాయి ఐదో శ్లోకంలో బ్రేక్ వచ్చేస్తాం అదే అన్వయించదు ఆ అన్వయించకపోతే అది పక్కన మారేసిన తర్వాత శ్లోకానికి వెళ్ళిపోయారు అనుకోండి మీరు అలా అలాగే వెళుతుంటే కొంతసేపు అయ్యేపటికి ఇంకా అది ఏవి అన్వయించవు ఓ పది శ్లోకాలు గుట్ట కింద వస్తాయి అవి అసలు అన్వయించవు ద మన వల్ల కాదని పక్కన పెడతారు ప్రాణాలు కూడా మంచి సంస్కృతం వచ్చి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ పరమాత్మ ఎవరో అని మీరు ఆ రకంగా హనుమంతుడు అనే ఒక రూపాన్ని పెట్టుకునే హనుమంతుడు అంటే ఆకారం వేరు రూపం వేరు ఆకారం అంటే ఆయన ఎంత పడుకుంటాడో ఆయన బొగ్గలెత్తుగా ఉంటాయి ఇది ఆకారం సమస్య రూపం అంటే ఏమిటి గొప్ప భక్తి ప్రధానుడు రాముడు వాడిని బాగా సేవించినాడు గొప్ప శక్తివంతుడు వజ్రంగ అంటే వజ్రాంగ అని అర్థం అంటే వజ్రాంగ వజ్రము బలమైన శరీరము గలవాడు సో అలా అది అని ఒక మెంటల్ ఫామ్ మీరు పెట్టుకుంటారు అది కూడా రూపమే ఇట్స్ ఎ మెంటల్ ఫామ్ ఇట్ ఈస్ ఇట్ ఈ సో ఇట్ ఈజ్ లైక్ అన్ ఐడల్ ఐడల్ షేప్డ్ బై హ్యాండ్ ఐడల్ షేప్డ్ బై ది మైండ్ దాన్ని దేవతల ఎందు రూపము అని పెట్టుకుంటారు ఎవరి ఇంకో రకంగా పైన పూర్వపక్షంలో మీరు విజ్ఞానం అన్నారు కదా ఇప్పుడు దేవతలు చిన్మయులు దేవతలు మధ్య మృతికామయులు కాదు భాగవతంలో అలా రాస్తారు సో మట్టితో చేసిన వాళ్ళు కాదు మట్టి రాళ్ళుతో చేసిన వాళ్ళు కాదు దేవతలు దారు చెక్కలతో చేసిన కొన్ని చోట్ల దేవతలను చెక్కలతో చేస్తారు అలా చేసిన వాళ్ళు కాదు దేవతలు మరి దేవతలు ఏమిటి చిన్మయులు చైతన్య స్వరూపులు సో హనుమంతుడు అంటే ఒకనొక విభూతి రూపంగా ప్రకటమైన చైతన్యానికి హనుమంతుడు అనే పేరు మీరు ఆ రకంగా దేవతలను తెలుసుకున్న సందర్భంలో కూడా అది బ్రహ్మ యొక్క రూపము అల్పమే అగుణము ఎందుకంటే మీలో ప్రకటమవుతున్న చైతన్యము బ్రహ్మ అనుకున్నప్పుడు కూడా ఈ చైతన్యము బ్రహ్మని సూచిస్తుంది అంటే పర్వాలేదు కానీ ఇదే బ్రహ్మ అంటే అల్పమైపోయింది అల్పత్వ పరిచ్ఛేదాన్ని తీసేసి ఇన్ఫినిట్యూడ్ లో పడేస్తే అది సరిపడుతుంది అలాగే హనుమంతుడే బ్రహ్మ అన్నారనుకోండి ఆ రూపంగా ఉన్న చైతన్యమే బ్రహ్మ అన్నా కూడా అది కూడా అల్పమే ఉంటుంది కాబట్టి మీరు దేవతల యొక్క ఆకారాన్ని తీసుకుంటే అది అల్పమే దేవతల ఆకారం కాకుండా రూపము అంటే ఒక విశేష ధర్మము హనుమంతుడి యొక్క విశేష ధర్మం ఉంది కదా లక్ష్మీదేవి దేవత ఆమె యొక్క విశేష ధర్మానికే హనుమంతుడి విశేష ధర్మానికి తేడా లేదా మరి చాలా పెద్ద తేడా లక్ష్మీదేవి అంటే సంపద రూపంగా ఉన్న ధర్మానికి లక్ష్మీదేవి పేరు పవర్ అండ్ విజ్డన్ రూపంగా ఉన్న ధర్మానికి హనుమంతుడే పేరు ఇలాగా దేవతలలో కూడా ఆయా రూపములను మీరు ఇదే ఇదే బ్రహ్మ అని మీరు అనుకున్నట్లయితే అది కూడా బ్రహ్మ యొక్క ఒక ఫ్యాసెట్ అవుతుంది అంటే దీన్ని మల్టిప్లై చేస్తే బ్రహ్మ వస్తుందని కూడా తప్పు ఎందుకంటే బ్రహ్మ యొక్క ఒక ఫ్యాసెట్ కూడా అంటే ఒక అంశం కూడా ఉపాధిని బట్టి వచ్చిన అంశం స్వతహాగా బ్రహ్మైన అంశములు కూడా లేవు ఆకాశం లేక కాబట్టి దేవతల విషయంలో మీరు బ్రహ్మ యొక్క రూపాన్నిదేమి తెలుసుకుంటున్నారో అది కూడా అల్పమే ఓకే సో అధిదైవత అధిదైవత అంటే దేవతలను ఉద్దేశించి ఒక ఉపాధి చేతను పరిచ్ఛిన్నమైన ఈ బ్రహ్మ యొక్క రూపమును మీరు దేవతల విషయమై దేవేషు అంటే దేవతల విషయమై విషయ సప్తమే అంటారు మీరు దేన్నైతే తెలుసుకుంటున్నారో అది కూడా నిశ్చయముగా అల్పమే అందాము తదపి నూనం దహరమే వేత్ ఇది అహం అని గురువుగా అంటున్నారు కదా యదశ దేవేశ్వరను మేమాగుష్యమేవ తే మన్యే అనుంది కదా మన్యే అంటే ఉత్తమ పురుషాయకవచనం మన్యే మన్యావహే మన్యావహే నేను ఆ విధంగా తలపోస్తున్నాను అని గురువుగారి మాటది నాయన నీకు తెలిసిన రూపము అల్పమే సుమా అని నేను అనుకుంటున్నాను అన్న అభిప్రాయము అని చెప్తున్నారు కాబట్టి దీన్ని సంగ్రహంగా చెప్పాలంటే మీ లోపల దేవుడు ఉన్నాడు అని మీరు అనుకున్నప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి ఇదిగో ఇలా చీలిస్తే లోపల ఎక్కడ ఉంటాడు అదే అల్పము కాదు ఇంద్రియముల యొక్క శక్తి రూపంగా ఉన్నాడు అది అల్పమే విజ్ఞాన శక్తి రూపంగా అది అల్పమే పోనీ మన లోపల అల్పం దేవతల లోపల అల్పం కాకపోవచ్చు సోఫలానా దేవత రూపంగా ఉన్నాడు అది అల్పమే ఆ దేవతల రూపము ఫిజికల్ ఫామ్ కాకపోవచ్చు బహుశక్తి రూపంగా ఉన్నాడు అది కూడా అల్పమే అది సరిపడిందండి దానికి ఆయన చెప్తున్నారు ఈ సంగ్రహం చేస్తున్నారు భాషకాలు ఎద్యాత్మం ఎదపి దేవేషి ఉపాధి పరిచ్ఛిన్న దహరత్వర్త ఎత్ అంటే రూపం యద్రూపం సో ఏ రూపమైతే అధ్యాత్మమునందు నీవు భావన చేస్తున్నావో అంతేకాకుండా దేనినైతే దేవతల విషయమై ఏ రూపాన్ని నీవు తెలుసుకున్నావో ఈ రెండు రూపములు కూడా ఉపాధి పరిచ్ఛిన్నములు అనే అంశంలో సమానమే ఉపాధిపరిచ్ఛిన్నత్వం రెండింటికి సమానమే ఇప్పుడు ఒక ఆయన అన్నాడు విష్ణువు చాలా ఆయన ఎత్తులో ఉంటాడు శివుడు కొంచెం డౌన్లో ఉంటాడు శివుడు విష్ణువు యొక్క శిష్యుడే తప్ప విష్ణు స్థానం శివుడికి లేదు అన్నాడు ఆయన అంటే నేను అన్నాను చూడ విష్ణువు గొప్పవాడని చెప్పడానికి పూనుకుని నీవు విష్ణువుని చిన్నవాడిని చేసినావు ఎలాగా అంటే చూడు విష్ణువు కంటే భిన్నంగా ఇంకొకడా పక్కన ఉన్నాడా విష్ణువుకో లోకం ఉంటే పోనా అంత ఎత్తులు లేకపోయినా కొంచెం తక్కువ ఎత్తులు ఉన్నాయి లోకం ఉందా ఇది ఎలా పెద్ద ప్యాలెస్ కట్టుకుని ఒకటి ఉంటుంటే పక్కన గుడిసె వేసుకుని ఇంకోటి ఉన్న అయిందా లేదా వీడి ప్యాలెస్ కట్టుకున్నవాడు గుడిసు దగ్గరికి వచ్చాడు అనుకోండి ఆ గుడిసులో ఉన్నవాడు ఏమి సార్ అందరు మా తానా లోపలికి రావద్దని అంటాడా అంటే ఆవినట్ ఆ ప్యాలెస్ లో ఉన్నవాడి యొక్క విభూతి గుడిసి దగ్గర వచ్చేటికి పరిచ్ఛిన్నం అయిపోయింది కదా నీ విష్ణువు ఇప్పుడు పెద్దవాడిగా మిగిలేడా చిన్నవాడై కూర్చున్నాడా చిన్నవాడైపాడా కాబట్టి విష్ణువు గొప్పవాడని చెప్పడానికి తూముకుని నువ్వేమో విష్ణువు కంటే తక్కువ స్థాయిలో శివుణ్ణనేవాడిని ఇంకోహ్ణి పెట్టి పెట్టబట్టి నీ విష్ణువు యొక్క గొప్పతనానికి భంగం కలిగి విష్ణువు చిన్నవాడై కూర్చున్నాడు అలా కాకుండా మేము మా పద్ధతిలో అవలంబించి మేము అద్వైతం అన్నీ కూడా బాగా పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చాం ఏమిటి శివుడు విష్ణువు కంటే భిన్నంగా లేనేలేదు ఈ శివుని తీసుకెళ్లి విష్ణువులో కలిపి సర్వం విష్ణుమయం అని అనేస్తే ఏమైంది విష్ణువు కంటే సెకండ్ ఇంకెవాళ్ళు లేరు కాబట్టి విష్ణువుని చిన్నది చేసే ఐటమ్ ఈ సృష్టిలో జగత్తులో లేనేలేదు అది యథార్థమైన గొప్పదానం కాబట్టి అద్వైతంలో విష్ణువుకి నిలబడేందుకు చోటు ఉంది తప్ప ద్వైతంలో విష్ణువుకి మీరు నిలబెట్టే చోటు కూడా లేకుండా అయిపోతుంది అని నేనేదో చెప్పాను సో అదని నేను చెప్పింది అర్థం చేసుకోవాలంటే కొంచెం ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండాలి అస్టు కాబట్టి మీరు ఈ దేవతలన్నీ పేరు పెట్టి ఎవ రూపములు లేకపోతే ఫిజికల్ షేప్స్ ఫిజికల్ షేప్ కాకపోతే కాన్సెప్చువల్ షేప్స్ మెంటల్ షేప్స్ పెట్టుకున్నాయి మీరు ఇదే దైవము ఇదే పరబ్రహ్మ అని అనుకుంటున్నారో కాద కాదనలేదు కానివ్వండాయా మీ దాన్ని మీరు నడవండి మిమ్మల్ని ఎవడు కాదనరు కానీ మీకు తెలిసిన్నది అల్పము అని తెలుసుకోవడము క్షేమము లేకపోతే ఏమవుతుంది ఇదిగో పుష్కర స్నానాలు అయినటం తెలుసున్నది అల్పము కాబట్టి రిలిజియాసిటీ నుంచి స్పిరిచువాలిటీలోకి రావాలి లేకపోతే ఏమవుతుంది రెలిజియాసిటీ సర్వము అని కూర్చున్నారనుకోండి స్పిరిచువాలిటీ దెబ్బతింటుంది ఇప్పుడు నూట యాభై అడుగులు హనుమంతుడి విగ్రహం పెట్టేస్తే మా పని అయిపోయింది ఎవరో చెప్పారా నూట యాభై అడుగులు విగ్రహం పెట్టేయడం ఎక్కడ పెడతాడో చెప్పానుగా గవర్నమెంట్ పోరం ఒక ల్యాండ్లో పెడతాడు తన ల్యాండ్లో పెట్టడం ఆ కాలువ గట్టు మీద కొంచెం కాలవ గట్టును కొంచెం కాలవలోపలికి తోయడం ఎలాగొస్తారు అక్కడ నాలుగు రాళ్ళు నాలుగు పోల్సు పాటి ఆ మధ్యలో మట్టిను రాళ్ళు వేసేసి దిమ్మిషా చేసేస్తే ఏమైంది మీకు ఆ కాలువ కొంచెం లోపలికి పోయింది ఒక కాలువ పర్వాలేదు ఇటీవీ అడ్జస్ట్ చేస్తారు ఇటువైపు మీకు చోటు వచ్చింది దాని మీద నూట యాభై అడుగులు హనుమంతుడు మీరు గోదావరి డిస్టిక్స్ అంతా ఇదే అడుగు అడుగు సో దానికి కింద సో పోలిశెట్టి వెంకాయమ్మ గారి జ్ఞాపకార్థం అని అవన్నీ రాసిపెట్టారు ఇప్పుడు మీరు హనుమంతుడికి ప్రతిష్టరా వేళాకి ప్రతిష్ట ఏమిటి వెళ్తారో ఈ రకంగా దేవతల రూపాన్ని ఏదో మీరు ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు అది రాసేసి ఈ జన్మకి మనం చేయాల్సింది ఇంకేమీ లేదు అని సెటిల్ ఉన్నది అది చాలా రిలిజియాసిటీని ఆ రకంగా బిగించి కూర్చోటం అది తెలివైన మాట కాదు ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు బరి తెగించి చెప్పాలి అయినా నువ్వు తెలుసున్నది ఆల్పమే ఎవడోడు చెప్పాలా చెప్తున్నా అది దహరత్వాత నమ్మి వర్త ఇక్కడ ఉన్న బ్రహ్మ అంటే పాయింట్ అర్థం చేసుకున్నారో లేదో నేను అలా చెప్తూ ఉంటాను ఇక్కడున్న బ్రహ్మ అల్పమే హనుమంతుడు ఏం ఉన్న వీళ్ళకి రెండు వందల అడుగులు పెడితే గొప్ప అదే హనుమంతుడు గొప్ప లేకపోతే ఈ రెండు వందల అడుగులు పిచ్చేవిటండి ఇలా ఇటకలు పెట్టుకుంటూ వెళ్ళి సో ఈ హనుమంతుడు ఉన్నాడు కదా బ్రహ్మ దేవత అంత పొడుగున్నాడు ఆకాశంలోకి వెళ్ళిపోతాడు ఆ దేవత అల్పం కాదు అంటే అది కూడా అల్పం దహరత్వాత్ నన్ను ఇవర్త అల్పత్వం అనే లక్షణం మాత్రం అవతలకి పోదు ఎంతవరకు అయితే ఉపాధి పరిచ్ఛేదం ఉంటుందో అంతవరకు అల్పత్వం అనే రక్షణం అవతలకి పోదు ఇక మరి అసలైన బ్రహ్మ ఎలా ఉంటుందో చెప్పండి విధ్వస్త సర్వోపాధి విశేషం అసలైన బ్రహ్మ ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి అంటే నేను భయపడతాను మొహమాట పడతాను లేకపోతే హెజిటేట్ చేస్తే కానీ భాష గారు నేను హెజిటేట్ చేయరు కదా ఆయన విధ్వంసం చేస్తున్నాయి బాగా పట్టుకున్నాడు అతను కాబట్టి ఈ ఉపాధులను ఉపాధులను బట్టి వచ్చే తేడా విశేష అంటే తేడా వీటన్నిటినీ కూడా చిన్నాభిన్నం చేసేయండి ముందు చిన్నాభిన్నం చేసేది నేనేమంటానంటే మీరు నామరూపములు సత్యము కొంత సత్యము మొత్తం సత్యమో మొత్తానికి నామరూపములందు సత్యత్వ బుద్ధి నామరూపములంటే ఫిజికల్ నామరూపాలే కనకలా మెంటల్ రైడియేషనల్ నామరూపాలతో సహ ఏ నామరూపములైనా కూడా మిథ్యయే పరిచ్ఛేదమే అది సత్యము కానేకదు అనే దృఢమైన నిష్ట మీకు మీరు స్వరూపం నుంచి దూరంగానే ఉండిపోతారు అంటే మరి రామభక్తి చేసినప్పుడు చూడండి ఆశ్చర్యం నేను చాలా లోతుగా దీన్ని పరిశీలించే ప్రయత్నం చేశాను ఇప్పుడు ఛాగరాజస్వామి రామభక్తి చేశాడు కదా అంటే మీరు అనుకుంటున్నారు తాగరాజస్వామి యొక్క రాముడు మీరు చూసి ఆ రాముడు ఏ రాముడు మీరు భద్రాచలంలో దేవాలయంలో ఉన్న రాముడు కాదు భద్రాచలంలో దేవాలయంలో ఉన్న రాముడు అంటే ఎలా ఉంటాడు నాలుగు చేతులు ఉంటాయి పక్కన సీతాదేవి నిలబడి ఉంటుంది ఈ పక్కన లక్ష్మణుడు ఉంటాడు కాళ్ళ దగ్గర హనుమంతుడు ఉంటాడు ఆయన చేతిలో కోదండం ఉంటుంది విశాలమైన వక్షస్థలం ఉంటుంది రావణాసురుణ్ణి సంహరించాడు వీడిని నాశనం చేశాడు ఇది మీకు దేవాలయంలో ఉన్న రాముడు త్యాగరాజు గారు రాముడు రాముడు అదే అయితే అల్పమే త్యాగరాజు గారు రాముడు ఎవరో తెలిసినా ఉండేది ఒక్క రాముడే ఊరక చెడిపోకే మనసా అది త్యాగరాజు గారి రాముడు అర్థమైంది మీకు ఉండేది రాముడొక్కడే ఊరక చెడిపోకే మనసా కాబట్టి ఆయన మాట వనసగి రాముడు అన్నాడు ఇక్కడ బ్రహ్మన్న రాముడు అన్నాడు ఇక్కడ మనం చెప్పి మాట ఆయనే చెప్పాడు కాదు నిధి సుఖమా రాముని సన్నిధి యొక్క సేవ సుఖమా అన్నప్పుడు రాముని సన్నిధి అంటే ఏమిటనుకుంటున్నారు సత్నిధి ఆ సద్ సద్విద్య సదయోగమేవారు సోమయ్యేది మగ్గర ఆశీతనే ఉపనిషత్తుని చెప్తున్నాడే తర్వాత ఆయన ఇంకా ఏమంటాడంటే నాకు ఇంకొక చెప్పన చండమాతండ మధ్య ఆయన యొక్క ఉపనిషత్ పరిజ్ఞానం బాగా దాని గురించి ఏం చేయాలి వదిలేసా చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ఎలా చూడండి ఆయన మీద మెలగుచుండే ఆ ప్రేమకి బ్రహ్మని పేరు ఆ ప్రేమ బ్రహ్మ కాబట్టి త్యాగరాజస్వామి యొక్క రాముడు మీరు అనుకుంటున్న రాముడు కాదు తర్వాత త్యాగరాజస్వామి విగ్రహాలను వాళ్ళ అన్నయ్య గారి నదిలో పారేసారు చూసారా అప్పుడు ఈయన వెళ్తే దొరికేసే ఇది అభూత కల్పన ఆ కల్పన కూడా ఎలా ఉంటుందంటే మీకు ఈ సినిమాటిక్ కల్పనది సినిమా స్క్రిప్ట్ కోసం వచ్చిన కల్పన లాంటి కల్పన సినిమా స్క్రిప్ట్ ఎలా ఉంటుంది ఒక నాయ ఒక యంగ్ మ్యాన్ ఒక యంగ్ చూసి ప్రేమిస్తాడు ఓకే అప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకోరు రౌడీల్ని పంపిస్తారు అంత లేకపోతే సినిమా స్క్రిప్ట్ ఉండదు మీకు విలన్ లేకపోతే సినిమా స్క్రిప్ట్ ఉండదు అలాగే త్యాగరాజు హీరో అవ్వాలంటే ఎవరినో విలన్ చేయాలి ఎవరిని చేస్తారు విలన్ను ఓ సినిమాలో త్యాగరాజు గారు అన్నగారు వెళ్ళను ఇంకో సినిమాలో తిన్నడు హీరో అక్కడ దేవాలయంలో పూజారి వెళ్ళను పూజారి అంటే లోకం అందరికీ ఆవిడ పూజారిని విలన్ చేస్తారు ఎరచులా కాబట్టి లేకపోతే లోకల్ ఆ టెంపుల్ కమిటీ చైర్మన్ ఉంటాడు వాడు విలన్ ఎవరో ఒక విలన్నీ చేయాలి మీరు లేకపోతే మీకు సినిమా లేదు ఇప్పుడు మీరాబాయ్ ఆమె సినిమా తీయాలంటే మీరు ముందు విలన్ ఫిక్స్ చేసుకోవాలి పీపుల్ మరి నేను ఇలా చెప్పాననుకోండి మీరు ఏమనుకుంటారో తక్కువ విధానం మీరు ఎలా చెప్తూ ఉంటాడు మీరు అనుకునే అవకాశం గలదు పల్లె ఎలా అనుకుంటే అనుకోండి మీకు రహస్యం చెప్తున్నా వితౌట్ ఎ విలన్ you cannot have a movie, movie and it will not be successful. Villain on the way. Indigate, movie low, evil on the way. If you do Chandrababhane, villain, just say, all urgent. Like, otherwise, there is evil. And there is no peg to hang this evil on. Evil ok, ok cinema on the way. మహానగర్ అని సత్యజిత్ రేపు తీసాడు సినిమా ఆ సినిమాలో మీకు ఈవిల్ ఉంటున్నాయి మహానగర్ అంటే ఏముంటుందండి కలకత్తా మహానగర్ లో మీకు బ్యాక్ స్ట్రీట్స్ లో స్లమ్స్ లో ఏముంటుంది క్రైమ్ ఉంటుంది ఈవిల్ ఉంటున్నాయి ఆ చిత్రం యొక్క విశేషం ఏమిటంటే మహానగర్ చిత్రము దాంట్లో విలన్ ఉండడం మొత్తం ఈవిల్ అంతా ఉంటుంది దేర్ ఈజ్ నో విలన్ అండ్ అది సచిత్రే రాస్తాడు మహానగర్ నేను పర్పస్ఫుల్ గా విలన్ లేకుండా నేను తీశాను అండ్ ఇట్ ఈస్ అప్ ఇప్పుడు పుష్కరఘాట్ లో జరిగిన ఘటనకి దెర్ ఇస్ నో విలన్ దెర్ ఇస్ డెత్ దెర్ ఇస్ మేహమ్ దెర్ ఇస్ అధర్మ దెర్ ఇస్ ఈ బట్ దెర్ ఇస్ నో విలన్ అక్కడ విలన్ అడు బట్ పీపుల్ వాంట్ ఎ విలాన్ టీవీ ఛానల్స్ దే అర్జెంట్లీ నీడ్ ఏ విలన్ అపోజిషన్ పార్టీస్ దే నీడ్ ఎ విలన్ విలన్ లేకపోతే వాళ్ళకి విశ్రాంతి ఉండదు విలం దొరికేసేదనుకోండి అమ్మాయ మనందరం ఆ విలన్న నువ్వు ఒక్కొక్కరిని ఆరే సార్లో ఏడే సార్లు తిట్టేసుకుని ఆ తర్వాత చేతులు కడిగేసుకుని వదిలిపోతుంది అక్కడికి ఆ అయిపోతుంది మళ్ళీ ఇంకో ఘటన వస్తుంది కృష్ణా పుష్కరాలకో లేకపోతే అయ్యప్ప దర్శనం దగ్గర ఇంకో ఘటన వస్తుంది మళ్ళీ మనం విలన్న వెతుక్కోచ్చు ఇట్స్ ఎ ప్యాథటిక్ సోషల్ ట్రైట్ దే వాంట విల్ అన్ బట్ ఐ టెల్ యూ ద ట్రూత్ దెర్ ఈస్ నో వెల్ అన్ దెర్ ఈస్ బట్ దెర్ ఈస్ నో విల్ వెల్లన్ను ఉన్నాడు అనుకోండి అందరూ వెళ్లి బల్లాలు వీటిలు కొట్ల విల్లన్నీ పొడి చేసేసి చంపేసి వచ్చేస్తారు యూ డూ దాట్ ఇప్పుడు మీకు సినిమాలో విల్లన్నీ పొడిచేసి వాళ్ళని కొట్టేక్ష రక్తాలు కారిపోతుంటే మనం చపట్లు కొడుతున్నావా లేదా హూ ఈజ్ వైలెంట్ దే యు ఆర్ వైలెంట్ సినిమా తెర మీద వైలెన్స్ ఏముంది సినిమా తెర మీద ఏ వైలెన్స్ లేదు అవన్నీ బొమ్మలు వైలెన్స్ మరి ఎక్కడుంది మీ హృదయాల్లో ఉంది వైలెన్స్ అంచేతనే ఈ జనం అంతా బయటకు వచ్చేప్పుడు తోసుకుంటూ వచ్చేస్తారు ఎవరైనా కింద పడిపోయినా కూడా లెక్క చేయరు రోడ్ రేజ్ అనేవన్నీ ఉంటాయి కారణం ఏంటంటే వాళ్ళ హృదయాల్లో వైలెన్స్ ఉంటుంది ఎవరి టైమ్ దే నీడే విలన్ రోడ్ రేజ్ దగ్గర ఏమవుతుంది భయంకరమైన ట్రాఫిక్ కంజెషన్ వల్ల ఈ మోటార్ సైకిల్ యొక్క హుడ్డు ఈ కారు యొక్క బంపర్ కి తగులుతుంది తెలియ విలన్ దే దెర్ ఓన్లీ ఏ డిఫికల్టీ There is a problem but not a villain. But people want a villain. Why do they want to go? Go to it. They want to go to the motorcycle. So when you want to go to the motorcycle, you can get a car, you can get a windshield, you can get a manabut, you can get a manabut, you can get a manabut, they want a villain. Human psychology is not allowed. Therefore, సో మీకు యుంట్ నామరూప యు వాంట్ పర్టికులర్స్ ఈ దేవత ఇది ఆ దేవత అది అని యు వాంట్ పర్టికులర్స్ ఈ నామరూపాలు ఈ పర్టికులర్స్ ఏమి నేను ఇంతకుముందు చెప్పిన దానికి దీనికి సంబంధం లేదు అలాగే ఏదైనా కనెక్షన్ ఉందనుకో అది ఎటో పోయి ఎటో వెళ్లాను మళ్ళీ వెనక్కి వచ్చాను కాబట్టి ఈ నామరూపములు ఈ విశేషములు విశేషము అంటే పర్టికులర్ క్వాలిటీస్ అంటే ఏమిటి దాన్ని సెపరేట్ చేసి పెడతాయి మిగతా సర్వం నుంచి సెపరేట్ చేస్తాయి దాన్ని విశేషము అంటారు ఇప్పుడు ఆకాశంలో చూశారనుకోండి ఏముంది ఏమి లేదు అంతా బ్లాంక్ కానీ లేజర్ షో వేస్తాడు అక్కడ ఏ అక్షరం పెడతాడు అది ఆకాశమే కానీ విశేషము అది విశేషం అంటే సర్వము నుంచి విడదీసే లక్షణానికి విశేషము పేరు కాబట్టి మీరు ఈ నామరూపాలని విశేషాలని సత్యములని పట్టుకున్నంత కాలము మీకు ఆ యథార్థమైన బ్రహ్మ తెలియదు ఎప్పుడైతే మీరు యూ ఎంఫాటికల్లీ డినై ద రియాలిటీ టు ఆల్ దిస్ అప్పుడు మాత్రమే మీకు ఆ యథార్థమైన ఆత్మతత్వం అనుభవానికి వస్తుంది ఎందుకంటే అది శాంత్ దాంట్లో తెరఆర్ నో మూమెంట్స్ తెరఆర్ నో అప్స్ అండ్ డౌన్స్ ఏదైనా అప్ ఉందనుకోండి వర్ణించవచ్చు డౌన్ ఉంటే వర్ణించవచ్చు కథలిక ఉందనుకోండి వర్ణించవచ్చు నో ఇట్ ఈజ్ లైక్ స్పేస్ మేఘాలు లేని ఆకాశం మేఘాలు లేవు నక్షత్రాలు లేవు ఆ డోము కూడా లేదు అలాంటి ఆకాశాన్ని వర్ణించండి చూస్తాను ఏం వర్ణిస్తా ఆ డోము ఉంటే వర్ణించవచ్చు మేఘ నక్షత్రాలు ఉంటే వర్ణించవచ్చు మేఘాలు ఉంటే వర్ణించవచ్చు అవన్నీ తీసేసి వర్ణించండి ఆకాశాన్ని ఆకాశము అండం తప్ప చెప్పేది ఏమీ లేదు కాబట్టి మీకు చాలా మంచి సైకాలజీ ప్రిన్సిపల్ చెప్పాను ఇవాళ డిజి నోటిస్తే ఏమిటే దెర్ ఈ విల్ యూ నీడ్ నాట్ హెవ్ చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మన జీవితంలో కూడా మనకు అన్యాయాలు జరిగిన సందర్భాలు ఉంటాయి మనం వెల్లర్నని పెట్టుకుంటాం దెర్ ఈజ్ ఇంజస్టిస్ బట్ దెర్ ఈజ్ నో విలర్ ఇప్పుడు ఆర్గనైజేషన్స్ లో కూడా దెర్ ఈజ్ ఇంజస్ట్రీస్ ఇంజస్ట్రీస్లో వెళ్తే ఆర్గనైజేషన్ ఉండదు బట్ దెన్ ఇనో వెళ్ళాలి మరి ఇంజస్ట్రీస్ వెళ్ళడం లేకుండా ఇంజస్ట్రీస్ ఎలా వచ్చింది దట్ ఈజ్ వాట్ ఆర్గనైజేషన్స్ ఈ ఆర్గనైజేషనల్ పుల్స్ అండ్ పుషెస్ ఉంటాయి ఆర్గనైజేషన్లో మల్టిపుల్ పుల్స్ పుషెస్ ఉంటాయి అవన్నీ అన్ని ఫ్యాక్టర్స్ కలిసి దీన్ని పెర్ఫెక్ట్ స్టార్మ్ అని ఒకటి ఉన్నది దర్ ఈజ్ ఆల్సో సైకాలజీ పెర్ఫెక్ట్ స్టార్మ్ అంటారు అంటే ఏమిటి ఒక స్టార్ ఒక తుఫాను వచ్చి ఒక విధ్వంసం జరగాలంటే సో మెనీ కండిషన్స్ డే ఫాలో ఇంగ్ ప్లేస్ ఆ కండిషన్స్ అన్ని ఒక్కచోటికి చేరి సర్వనాశనం అయిపోతుంది ఏదో మొన్న వచ్చిందో సునామయ్యా మొన్న వచ్చింద ఏమిటది హుదూద్ సో మెనీ ఫ్యాక్టర్స్ వస్తాయి మీరు యూ వాంట వెల్ అండ్ నవ్వు హూ ఈజ్ ది వెల్ హుదూద్జ్ ది వెల్ దేర్ ఇస్ నో హుదూద్ there is hudud you are just imagine there is no hudud there is a there is a perfect star daliko peru betti meer hudud nasam chestunnaru antunnaru they call perfect star it's an expression perfect star but what is perfection about it ante a pressure temperature humidity humidity విండ్ ఫ్లో ఈ జనాలందరూ ఇళ్లని సముద్రం అచ్చును కట్టేసుకోడాలు చాలా ఉంటాయి దాంట్లో సో లేదు వదిలిపెట్టి దూరంగా పండురా అంటే వెళ్లకుండా పట్టుకుని ఉండడం సోమే ఉంటాయి దాంట్లో అప్పుడు సునామే వచ్చి కొట్టి కాబట్టి వీ లుక్ ఫర్ వెల్ అన్ బికాజ్ వీఆర్ వైలెంట్ ఇన్ ఎనీవే పీపుల్ హ్యావ్ టు గ్రో ఎ లార్ట్ సో విధ్వస్త సర్వ ఉపాధి విశేషం అప్పుడు ఏమవుతుందో తెలుసిన వెన్ తెలిసినో వెళ్ళను శాంతం నేను ఊరికే ఐఎమ్ ఎక్స్టెండింగ్ టు మచ్ శాంతం ఇప్పుడు మీకు భేదం ఉండదు నామరూపాలు తీసేశాడు అనుకోండి భేదం ఉండదు నామరూపాలుంటే ఏమవుతుంది నేను ఫలానా నేను ఫలానా అయితే ఏమవుతుంది ఇంకో హళ్ళు ఫలానా అంటారు నన్ను మొన్న నేను కోయండు వాళ్ళు అడిగారు సభాముఖంగా అడిగారు పూజ్య స్వామీజీ యొక్క పర్సనాలిటీ గురించి మీ అభిప్రాయం అయ్యి అడిగారు నేను చెప్పాను ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ ఎ పర్సన్ అండ్ దెన్ఫాల్ ఐ డోంట్ కన్సిడర్ పూజ్య స్వామిజీ ఆల్సో ఎ పర్సన్ నేను పెర్సనైతే ఆయన ఇంకో పెర్సన అవుతాడు దేవుడు మరో పెర్సన్ అవుతాడు ఐమ్ నాట్ ఎ పర్సన్ ఐ స్టాప్ థింకింగ్ ఇన్ దోస్ టమ్స్ లాంగ్ బ్యాక్ ఐ డోంట్ లుక్ ఎట్ మై సెల్ఫ్ ఇస్ ఎ పర్సన్ దేని ఫార్ నాకు స్వామిజీ ఒక పర్సన్ లాగా కనపడినా కనపడరు అని శ్లోకం చెప్పా ఈశ్వరో గురు రాత్మేతి మూర్తి భేద విభాగిని వ్యోమవద్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తి దక్షిణామూర్తి మూర్తి కాదు ఆయన దాన్ని మనం మూర్తి చేసాం వీ క్యాన్ నాట్ కాబట్టి ఆయన అమూర్తి ఆయనకి మూర్తే ఉండదు కానీ ఆకాశంలాగా కానీ మీరు మూర్తులు పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోండి వాడు ఈశ్వరుడు వీడు గురువు వీడు శిష్యుడు అని మీరు పెట్టుకుంటే పెట్టే మీకు మూర్తులు ఎప్పుడైతే మనస్సు నుంచి వెళ్ళిపోతాయి మూర్తులు ఉన్నాయనుకోండి నేను శిష్యుణ్ణి గురువు కాబట్టి భక్తులు ఉండాలి అయితే మరొకటి దేవుడు కొంపలు ముంచుతాడేమో హాని కలిగిస్తాడేమో భయం ఉంటుంది దేవుడు పని కట్టుకుని మనకు హాని కలిగిస్తాడనే భయం ఉంటుంది హాని కలిగించడం ఇప్పుడు భక్తి చేసే వాళ్ళలో హానిని తప్పించుకోవాలనే ఫ్యాక్టరీ ఎక్కువ ఉంటుందా లేకపోతే దేవుణ్ణించి వరములను పొందాలనే ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందా ఏది హాని గురించే ఎక్కువ ఉంటుంది అది డామినెంటింగ్ ఎమోషన్ హాని ఏదో పౌలదిక్ మాలిందా పుష్కర ఏదో చేసి పారేస్తే దాని మూలంగా చేయకపోవడం మూలంగా వచ్చేటువంటి దోషాలు రాకుండా ఉంటాయి అని అనుకుంటాడు హాని ఎక్కువ తద్దినం పెడతారు మీరు చూసారా అంచేతనైన అంతారం వీడు తద్దినం పెట్టినట్టు చేసేట్రైక అలాగే ఎక్స్ప్రెషన్ ఉంది తెలుగులో తద్దినం పెట్టడం అంటే పెట్టకపోతే ఏమో ఈ దిక్కుమాలని పితృదేవతలు వీళ్ళు మన సంతానానికి హాని కలిగిస్తారని ఎవడో ఎవరో పెట్టాడు నువ్వు తద్జినాలు పెడుతుంటే నీ పిల్లలు బాగుంటారు లేకుండా పెట్టకపోతే చెప్పగలేదు చెప్పినట్లు పోలేవో తద్దిని బతుకున్నప్పుడు సేవ చేసాడో మానే తద్దిని మాత్రం బాగా పెడతాడు ఎందుకని భయం మొత్తం రెలిజియన్ అంతా కూడా రిలీజియస్ మైండ్ ఈజ్ ఏ ఫియర్ఫుల్ మైండ్ భయపడిన మైండ్ కాబట్టి ఎప్పుడైతే మీకు ఈ ఉపాధి విశేషములన్నీ కూడా పోతాయో మీకు మనస్సు శాంతమైపోతుంది నిజానికి When uh, you clearly see that names and forms are myth, when you clearly see... Adyātmala nāma rūpa lānei kurā pote, tāna gurīnhu tanakunde nāma rūpa lānei kurā dailute kote, devudu gurīnhu ndē nāma rūpa lānei dailute kote, jagatkalā nāma rūpa lānei dailute kote, apudu antaad mana, apudu anagal guta ad arishī, yavane unnadi rāmudakkade, orakya chedi poke o manasa, anayapudu anagal guta. ఆ స్టేజ్ రీచ్ అయితే కానీ ఆ మాట అనలేడు అంత పెద్ద మాట అనలేడు మీరు అనను చూస్తాను నేను ఆ స్టేజి రీచ్ అయితేనే అనగలుగుతారు అది శంకర్లదే అంటున్నారు నిరస్త విధ్వస్త సర్వోపాధి విశేషం శ్యాన్నతం తర్వాత నేను భక్తుల్ని ఇది జగత్తు అది దేవుడు అంటే మీరు గిరి గీసినట్టు గిరి అంటే గీత గీతలు గీసినట్టు ఇది ఇది దేవుడు ఇది భక్తుడు అలా గీతలు గీసి పెడితే ఆయన అనంతడు ఎలా అవుతాడు పరమాత్మ అనంతం ఎలా అవుతుంది ఇప్పుడు గీతలేమీ లేవు కాబట్టే అనంతం ఏకం అవి ఒక్కటే అంటే మళ్ళీ మీరు రెండు పళ్ళలో సగం ఒక్కటవుతుంది అనుకుంటారేమోనని అలా అలాంటి ఒక్కటి కాదు ఇట్ ఈస్ సమ్థింగ్ లైక్ ద స్పేస్ ఈజ్ వన్ అన్నట్టు ద స్పేస్ ఈజ్ వన్ అంటే అర్థం ఏంటి రెండు స్పేసులు ఉన్నాయి ఈ ఒక స్పేస్ ఇక్కడికి పట్టుకొచ్చు అలా కాదు అలాంటి ఏకం ద స్పేస్ ఈజ్ వన్ సో అంటే అర్థం అద్వైతం దానికే భూమా అని పేరు పెట్టారు భూమాఖ్యం భూమా అని పేరు పెట్టారు భూమా అంటే బహు బహు నుంచి భూమా అనే సో భూచె బహోహో అని సూత్రం పాడిని సూత్రం సో ఈ బహు అనే పదాన్ని తీసుకుని దానికి మనిచ్చో ప్రత్యయం చేస్తే బహు మన్ అని ఉంటుంది అక్కడ ఈ మన్ అనే ప్రత్యయం వచ్చిన భూ చే బహో బహు స్థానంలో భూ కూడా వస్తుంది అదే ఆయన సూత్రం కాబట్టి భూ మన్ భూమన్ ప్రథమ యొక్క భూమా అని ఉంటుంది దానికి భూమా అనే పేరు కూడా గలదు భూమాఖ్యం నిత్యం బ్రహ్మ అది నిత్యం నిత్యం అంటే కాలమునతో అతీతమైనది అంటే కాల పరిచ్ఛేదం అనేది ఒకటి ఉంటుంది ఆ కాల పరిచ్ఛేదం కూడా ఈ బ్రహ్మ లేదు అంటే మనం ఎలా ఉంటామంటే ప్రతిదాన్ని కాలంలో ఫిట్స్ చేసే ప్రయత్నం చేస్తాం ఈ పంచాంగం రాశి ఉన్నారు చూడండి వాళ్ళ పనేమిటి వాళ్ళ క్యాల్కులేటర్లు ఎదురకుండా పెట్టుకుని మొత్తం సర్వాన్ని సర్వము అంటే దేవుడు దెయ్యం మంచి చెడు బతుకు చావు అన్నింటినీ ఆ కాలంలో ఫిట్ చేస్తున్నాడు ఏడో ముప్పైకి చావు ఎనిమిది ముప్పైకి బతుకు అది వాళ్ళ యొక్క చావంటే మృత్యుగండం ఎనిమిది ముప్పైకి అమృతయోగం అంటే ఇది చావు అది బతుకు అంత టైమే అంత టైం ఆలోచన ఇప్పుడు గోదావరి అయినది అది ఏడో తారీఖే వచ్చేసిందని ఒకడు కాదు తొమ్మిది నొచ్చిందని ఇంకొకడు కాదు పద్నాలుగునని మరొకడు పద్నాలుగుని కూడా ఉదయం ఆరు ఇరవై ఆరు కానీ ఒకడు అంచేతనే అది అయింది స్టాంప్యూడ్ అయింది పద్నాలుగు వస్తుందండి ఏదో టైంలో వస్తుంది తెస్తే స్టాఫ్యూడ్ అవ్వదు ఆరు ఇరవై ఆరుగా తెలుగుండే స్టాంప్యూడ్ కాబట్టి ప్రతిదాన్ని అలా కాలమనే మూసలో బిగించి దేవుణ్ణి కూడా కాలమనే మూసలో బిగించడం వెంకటేశ్వర స్వామి శ్రవణా నక్షత్రం ఉన్నాడు పుట్టినాడు అంటే మీరు మీరు కాలం అనేది మోసం విధిద్యారా లేదా కాబట్టి అదంతా కూడా నాట్ యాక్సెప్టబుల్ అది కేనోపనిషత్వ స్థాయిలో దాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది నిత్యం బ్రహ్మ నత్వేద్యం నిత్యభిప్రాయ సువేద్యం అని ఎందుకున్నారంటే అహం సువేద అని అడివాడు మన్యసే సువేదే అహం సువేద నేను బాగానే తెలుసుకున్నాను లేదా బాగా తెలుసుకున్నాను ఈ బ్రహ్మముదు చూసయా ఇది బాగా తెలుసుకునేది ఏమీ కాదు ఇది అభిప్రాయముదర్ణమిదం శాంతి శాంతి